శ్రీ శ్రీ శ్రీ సాధు నిచ్చలదాస్ స్వామిజీ వారి చేర చింపబడిన శ్రీ విచార సాగరము ప్రథమ తరంగము ఇరవై రెండవ అంకం చూడండి ఇంతకు పూర్వము శృతిలో చెప్పబడిన ప్రకారంగా ఆత్మవారే ద్రష్టవ్య్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని ఆత్మ సాక్షాత్కరమునకు శ్రవణము మరణము నిధిధ్యాసనములు సాధనముగా ఉన్నాయి అని ఏదైతే చెప్పబడిందో అక్కడ వేదాంతంలో కొంచెి మతభేదం ఉంది అని ఇంత పూర్వం తెలుసుకున్నాం ఏమిటంటే జ్ఞానము నాకు సాక్షాత్ సాధనము మహావాక్యమే అంటే మహావాక్యం చేతనే అపరోక్ష జ్ఞానం కలుగుతుంది అయితే ఈ విషయము సంప్రదాయులు అంటారు సర్వజ్ఞాత మునింద్రులు మొదలైనటువంటి వారు కానీ విద్యారణ్య గురుదేవులు శ్రీ సురేశ్వరాచారులు మొదలైనటువంటి వాళ్ళు మహావాక్యం చేత అపరోక్షానము కలుగుతుంది కానీ శ్రవణాది విచారం చేయకుండా కలగదు శ్రవణ మనన నిరుద్యాసనలు చేసినట్లయితే అప్పుడు మహావాక్యం చేత అపరుక్ష జ్ఞానం కలుగుతుంది అంటే విచార సహిత మహావాక్యము అపరుక్ష జ్ఞానానికి హేతు కేవలం మహావాక్యము కాదు అని ఏకదేశి అయినటువంటి విద్యారణ్య గురుదేవులు వాళ్ళు అంటారు శ్రీ సాధు నిత్య స్వామిజీ అంటాడు ఈ ఏకదేశ మతము సమీచీనము కాదు యోగ్యము కాదు ఉచితము కాదు అని ఇరవై రెండో ద్వారా చెప్తూ ఉన్నాడు శబ్దకాయ స్వభావ హే శబ్దం ఈ విధమైన స్వభావం ఏమిటంటే జో వస్తు పరోక్షి హి జ్ఞానం హోవే కారే వ్యవహిత వస్తువు శబ్దసే అపరోక్ష జ్ఞానం ఓవే నై ఇది నియమం ఏ వస్తువు అయితే పరోక్షంగా వ్యవహితం అంటే దూరంగా అంటే మన నేత్రాది ఇంద్రియాలకు గోచరం కాకుండా కనిపడకుండా ఎక్కడో ఉన్నటువంటి వ్యవహితమైన వస్తువుకు సంబంధించినటువంటి శబ్ద ప్రయోగం చేసినట్లయితే అచ్చట నియమం చేత పరోక్ష జ్ఞానమే అవుతుంది వస్తువు దూరం ఉన్నది దూరం అంటే మనకు కనపడుతున్నది కానీ అక్కడ అండ్ల అల్లంత దూరం ఉన్నది ఇట్లా కాదు కంటికే కనపడతలేదు అటువంటి వస్తువు గురించి శబ్దప్రయోగం చేసినట్లయితే ఆ వస్తువు యొక్క జ్ఞానము పరోక్ష జ్ఞానమే అవుతుంది ఆ పరోక్ష జ్ఞానము కానే కాదు ఎట్లా ఉదాహరణ జైసే వ్యవహిత స్వర్గక అంద్రాదిక దేవనకా శాస్త్ర రూపీ శబ్దే పరోక్ష జ్ఞానం స్వర్గం ఉంది దేవతలు ఉన్నారు అని మనకు శాస్త్రం ద్వారా శాస్త్రరూప శబ్దం చేత తెలుస్తుంది ఇంద్రాది దేవతలు ఉన్నారు వారు స్వర్గంలో ఉంటారు వారు అమృతమును సేవిస్తారు అక్కడ కామదేను కల్పవృక్షం ఐరావ్రతం ఇట్లాంటి ఉన్నాయి అని మనము శాస్త్రం ద్వారా వింటున్నాము ఇప్పుడు ఈ శాస్త్రరూప శబ్దాన్ని శ్రవణం చేసిన తర్వాత మనకు జ్ఞానం కలుగుతుంది ఏం జ్ఞానం కలుగుతుంది పరోక్షమా అపరోక్షమా పరోక్షమే కలుగుతుంది అపరోక్షము కలిగనే కలగదు ఎందుకు వస్తువు వ్యవహితం ఉన్నది దూరం ఉన్నది ఇక జో వస్తువు అవ్యవహితు హోవే తాక శబ్దే అపరోక్ష జ్ఞాన్ ఆర్ పరోక్ష జ్ఞాన్ దోను హోవే కానీ ఎక్కడైతే వస్తువు అవ్యవహితం అంటే దూరం లేదు దగ్గరలో ఉంది ఎదురుగా ఉంది అనుకోండి అటువంటి వస్తువుకు సంబంధించిన శబ్ద ప్రయోగం చేసినప్పుడు ఆ శబ్దము ప్రయోగం చేసిన తీరును బట్టి అపరోక్ష జ్ఞానము కలగవచ్చు లేక పరోక్ష జ్ఞానం కూడా కలగవచ్చు వస్తువు ఎదురుగానే ఉంది అయినా కానీ ఎందుకంటే వస్తువు ఎదురుగా ఉన్న తర్వాత దానికి సంబంధించిన జ్ఞానం అపరోక్షమే కావాలి అనే నియమం లేదు పరోక్ష జ్ఞానం కూడా కలగవచ్చు వివాహిత వస్తువుకు సంబంధించిన శబ్దప్రయోగం చేసినప్పుడు నియమము చేత పరోక్ష జ్ఞానమే అవుతుంది అపరోక్ష జ్ఞానం కలగదు అందులో వాదం లేదు కాని వస్తువు అవ్యవహితం ఉన్నది దగ్గరలో ఉంది ఎదురుగా ఉంది అటువంటి వస్తువు సంబంధించిన శబ్ద చేసినప్పుడు కథాచేత ఆ శబ్ద సామర్థ్యం చేత శబ్దము ప్రయోగించిన తీరును బట్టి అపరోక్ష జ్ఞానం కలగవచ్చు లేదా పరోక్ష జ్ఞానము కూడా కలగవచ్చు జహ అవ్యవిత వస్తువుకు శబ్దు ఆ ప్రకారం చూపెడుతున్నాడు అవ్యవహితమే ఉంది ఏది వస్తువు దానికి సంబంధించిన శబ్దము ఈ విధంగా ప్రయోగం చేయబడింది ఏ విధంగా అస్థి రూపుతే అన్నాడు అస్థి ఉన్నది అని ఇంత మాత్రం చేత శబ్ద్రయోగం చేయబడింది ఎదురుగానే ఉంది కానీ అస్థి అని ఇంత మాత్రం చేత శబ్ద్రయోగం చేయబడింది అస్థి రూపితే బోధన కరే తహా అవ్యవహితి కాక్ష జ్ఞానం ఓవ్య హై అవ్యవహితమే ఉంది దగ్గరలో ఉంది చేరువలో ఉంది కాని అస్తి అని ఇంత మాత్రం చేత శబ్ద్రయోగం చేయబడినందువలన ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం పరోక్ష జ్ఞానమే అవుతుంది జైసే ఏ విధంగా అంటే దశమ పురుషు హే ఇసు రీతి సే అస్థి రూపితే బోధన కియాజో అవ్యవహిత దశం ే పరోక్షి హే జ్ఞాను హువాహయే వేదాంత పంచదశి మరియు ఉపదేశ సహస్రిలో శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు కూడా చెప్పారు ఒకనొక గురువు దగ్గర పది మంది శిష్యులు ఉండేవారు వారు ఒకసారి తీర్థయాత్ర నిమిత్తం అని గురుదేవుని యొక్క ఆజ్ఞ తీసుకొని బయలుదేరారు కానీ మార్గ మధ్యంలో ఒక నది దాటవలసి వచ్చింది ఆ నదిని దాటిన తర్వాత వాళ్ళకి సంశయం వచ్చింది ఏమనంటే మనం పది మంది నిధులించి వచ్చాం కదా మరి పది మందికి పది మంది నిధునించి ఈవెరి తీరానికి వచ్చామా ఎవడైనా గంగర్పణం అయ్యిందా అని ఈ విధంగా సంశయం వచ్చింది అప్పుడు ఒకడు తెలివైన వాడు పెట్టుకుంటూ వచ్చాడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. తొమ్మిది మందిని వాడికి ఎదురుగా ఉన్నటువంటి తనను విడిచి తొమ్మిది మందిని లెక్క పెట్టాడు కానీ తనను మాత్రం లెక్క పెట్టుకోలేదు అప్పుడు ఏ నీవు సరిగా లెక్క పెట్టడం లేదు మనం పది మంది ఉన్నాము నేను లెక్క పెడతాను చూడు అని మరొకటి లెక్క పెట్టాడు వాడు కూడా అట్లే లెక్క పెట్టాడు అందరు లెక్క పెట్టినా కానీ వాడిని వాడు లెక్క పెట్టుకోకుండానే తొమ్మిది మందిని లెక్క పెట్టాడు అప్పుడు ఏడవడం ప్రారంభించాడు పదో వాడు గంగార్పణం అయిపోయాడు అని ఏడవడం ప్రారంభించాడు అప్పుడు ఒక ఆప్త పురుషుడు వచ్చి అందరినీ ఏగాదిగా చూశాడు చూసి ఏం నాయనలారా ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే ఇట్లా మేము పది మంది విద్యార్థులం వచ్చాము కానీ ఒకడు గంగార్పణం అయిపోయాడు అప్పుడు అతడు అందరిని లెక్కబెట్టి మనసులో లెక్కబెట్టి చూస్తే పది మందికి పది మంది ఉన్నారు అరే వీరు ఎందుకు ఏడుస్తున్నారు పదేవాడు ఉన్నాడు కదా ఇందులో పది మంది ఉన్నారు కదా అని దశమహ అస్తి అని ఇంత శబ్దప్రయోగం చేశాడు దశముడు ఉన్నాడు కానీ దశమహ తమసి అని ఈ విధంగా శబ్దప్రయోగం చేయలే దశముడు ఉన్నాడు అస్థి దశమహ అస్థి అని అస్థి రూపం చేత శబ్ద్రయోగం చేశాడు దశముడు అవ్యవహితంగా అపరోక్ష రూపుడై ఉన్నాడు కానీ శబ్దప్రయోగం అట్లా చేయలేదు పరోక్ష రీతి చేత అస్థి రూపం చేత ప్రయోగం చేసినందువలన దశమునికి దశమోహం అని ఈ విధంగా జ్ఞానం కలగకుండా దశమహ అస్థి దశముడు ఉన్నాడు అని పరోక్ష జ్ఞానం మాత్రమే అయ్యింది అప్పటికి కించిత్ ఏడుపు తగ్గింది ఎంత చనిపోయాడేమో గంగరూ కొట్టుకుపోయి అని ఏడ్చారు విషముడు ఉన్నాడు అనేసరికి ఏడుపు తగ్గింది కానీ ఎక్కడో ఉన్నాడు అని పరోక్ష జ్ఞానమే అయ్యింది ఆ పరోక్ష జ్ఞానం కలగలేదు ఎక్కడున్నాడు స్వామీజీ అని ఆప్త పురుషుడిని అడిగితే అప్పుడు ఆప్త పురుషుడు ఒక బెత్తం తీసుకొని అందరిని వరుసగా నిలబెట్టి ఏ దో తీన్ అని అంటూ లెక్క పెట్టుకుంటూ లెక్క పెట్టుకుంటూ పదో మీద గట్టిగా కొట్టి ఎత్తంతో దశమహ తమసి అన్నాడు అప్పుడు వెంటనే ఆ పదో వానికి దశమోహం ఓ పదో వాడానికి నేనే కదా అని అపరుక్ష జ్ఞానమై అప్పుడు ఇక శోకనాశనము అతిహర్ష శోకం నశించిపోయి సంతోషము కలిగింది నవసంఖ్యా హృద జ్ఞానో దశమో విభ్రమాత్త నవే త్రి దశమో స్మృతి అని అంటూ వేదాంత పంచదశి తృప్తి దీప ప్రకరణము ఇరవై మూడవ శ్లోకం నుంచి ముప్పై నాలుగవ శ్లోకం వరకు చూడండి శ్లోకాన్ని ఆచార్యులు చెప్తూ అక్కడ కూడా ఆయన ఉపదేశ సహస్రిలో పద్దెనిమిదవ ప్రకరణము నూట శ్లోకం నుండి విస్తారంగా చెప్పాడు సరే ఇప్పుడు విషయం చూడండి దశముడు అవ్యవహితమై ఉన్నప్పటికీ కూడా అస్థిరీతి చేత అంటే దశమహ అస్థి अने विधा शब्द प्रयोग अव्यवहित मैं दशमन या्ञा परोक्ष ज्ञामे अ्ञा कल जहा अव्यवहित वस्तु कु यह है, इस अव्य सब्द है। ये इसी से शब्द बोधन करह अव्यवहित शब्द से अरो అవ్యవహితమైనటువంటి వస్తువు దగ్గరలో చేరువలో ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి వస్తువుకు సంబంధించిన శబ్దము ఇది ఉన్నది అని ఇదమిత్తమనంటూ శబ్దప్రయోగం చేసినప్పుడు పరోక్ష జ్ఞానం కలగదు మరేమనగా అపరోక్ష జ్ఞానమే కలుగుతుంది జై ఏ విధంగా అంటే దశమా తుహే దశమహ అని ఎప్పుడైతే దశముని యొక్క స్వరూపమును తెలియజేస్తూ శబ్దప్రయోగం చేయబడిందో విసు శబ్దే బోధన్కి యాజో దశమా తాక అపరోక్షాని ఊ దశ తోమసి అని ఎప్పుడైతే అవ్యవహితమైనటువంటి దశముని గురించి యహ హై ఇది ఉన్నది ఇవో నీవు దశముడవు అని ఎప్పుడైతే ఆ దశమ పురుషుని యొక్క స్వరూపాన్ని విధమిత్తమనంటూ బోధిస్తూ శబ్దప్రయోగం చేశాడో ఆప్త పురుషుడు అప్పుడు ఆ దశమునికి ఏమని జ్ఞానమైంది పరోక్షమా అపరోక్షమా అపరోక్ష జ్ఞానమే కలిగింది పరోక్షం కాలేదు ఎందుకు నీవే దశముడవు అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అహం దశమహా దశమోహం అని ఈ విధంగా జ్ఞానమైంది తెసే ఇప్పుడు దర్శనాంలో చూడండి బ్రహ్మ సర్వక ఆత్మా హోనైతే అత్యంత అవ్యవహిత చూడు బ్రహ్మము సర్వత్రా సర్వవ్యాపకమై సర్వస్వరూపమై ఉంది అంతర్యామ స్వరూపమై అందరి స్వరూపమే వారికి అంటే భిన్నం కాదు అలాంటప్పుడు బ్రహ్మము వ్యవహితమా అవ్యవహితమా అత్యంత అవ్యవహితమున్నది బాహ్యమైనటువంటి ఒక ఘటం ఉంది అనుకోండి దగ్గరలో ఉంది అవ్యవహితమై ఉంది ఎదురుగా ఉంది అది అత్యంత అవ్యవహితం కాదు అది శరీరం యొక్క అపేక్ష చేత వ్యవహితమే దూరంగానే ఉంది శరీరము అవ్యవహితమైంది ఆ శరీరము కంటే ఇంద్రియాలు అవ్యవహితమన్నాయి ఇంద్రియాల యొక్క అపేక్ష చేత శరీరము ఆత్మకు దూరంగానే ఉంది దానికంటే అవ్యవహితము అంతఃకరణం ఉంది అంతఃకరణం యొక్క అపేక్ష చేత ఇంద్రియాలు దేహాదులు ఘటాదులు అన్ని వ్యవహితము లేవు ఆత్మకు కానీ ఆత్మయో అందరి స్వరూపమే కాబట్టి అది అత్యంత అవ్యవహితమై ఉంది ఇంకా దానికంటే ఆంతరము ఇంకోటి లేదు ఆంతరతమన్నది కాబట్టి అది అత్యంత అవ్యవహితమనబడుతుంది ఏది బ్రహ్మము లేదా బ్రహ్మాభిన్న ఆత్మ మరి అత్యంత అవ్యవితమైనటువంటి ఆ బ్రహ్మకు సంబంధించిన శబ్ద ప్రయోగము ఉన్నది అని ఇంతమాత్రం చేత బోధించినట్లయితే జ్ఞానం ఎలా కలుగుతుంది పరోక్షమే కలుగుతుంది తాకు అవాంతర వాక్య అస్థిరూపుతే బోధన కరేహే యాతి అవ్యవహిత బ్రహ్మ కాపీ అవాంతర వాక్యతే పరోక్ష జ్ఞానం ఓవెహే చూసారా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని మనకు ఈ విధంగా ఉపనిషత్తు చెప్పింది సత్తు అంటే ఎల్లప్పుడూ ఉండేది బదరాహిత్యం సత్యత్వం లేదా త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం అని సత్యం యొక్క లక్షణం కంఠస్థం చేసుకోండి ఇక జ్ఞానం అదుప్త ప్రకాశ జ్ఞాన లేదా చిత్ అంటారు అంటే ఎప్పుడు కూడా లోపము కానటువంటి ప్రకాశము అది చైతన్యము చిత్ జ్ఞానము అవగతి అని విధంగా శబ్ద ప్రయోగం చేస్తారు ఎప్పుడు కూడా లోపము కాని అహి ద్రష్టు దృష్టి విపరిలోపో విద్యే ద్రష్ట యొక్క దృష్టి ఎప్పుడు కూడా లోపం కాదు మరియు సదా ఆనందరూపమై ఉంది అని ఈ విధంగా శబ్దప్రయోగం చేసింది కానీ ఆ సత్తు చిత్తూ ఆనందరూపమైనటువంటి ఆ పరబ్రహ్మవు నీవే ఉన్నావు అని ఈ విధంగా శ్రోతా పురుషుని యొక్క స్వరూపముతో అభిన్నంగా చెప్పబడలేదు అస్థి అని ఎంతమాత్రంగా చెప్పబడింది సచ్చిదానంద బ్రహ్మ హే ఐష జ్ఞానకు పరోక్ష జ్ఞానకయ్యే హే విచారచంద్రోదంలో తెలుసుకున్నాం కదా సచ్చిదానంద బ్రహ్మం ఉంది అని ఇంతమాత్రం శబ్దప్రయోగము చేయబడింది అంతే దాని చేత నియమం చేత పరోక్ష జ్ఞానమే అవుతుంది వస్తువు అపరోక్షమే ఉంది అత్యంత అపరోక్షం ఉన్నది సకల జీవుల యొక్క స్వరూపమే అయి ఉంది అయినా కానీ శబ్ద ప్రయోగము పరోక్ష రీతి చేత బోధింపబడినందువలన ఇదేది అవంతర వాక్యం కేవలం బ్రహ్మం యొక్క స్వరూపమును మాత్రము చెప్తుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఆ వాక్యం చేత పరోక్ష జ్ఞానమే అవుతుంది ఆ పరోక్ష జ్ఞానం కలగదు దశమాత్ హే ఇసు వాక్యకి న్యాయ మనం ఇంత పూర్వం నీవే ఉన్నావు అని చెప్పకుండా దశము హే అని ఇంత మాత్రం చేత శబ్ద్రయోగం చేసినప్పుడు దశముడు అవ్యవహితమై ఉండి కూడా अत की परोक्ष ज्ञाई दशमा अस्थि एपड़ दशमा दशमा नीवे उन्ना वाक्य प्रयोग से आत्म रूप क्रह्म को महावाक्य बोधन करते महावाक्यव्यवहित ब्रह्म का परोक्ष ज्ञान संभवे नही कि अरोक्ष ज्ञाने ही होते ఆ బ్రహ్మమును శ్రోతా పురుషుని యొక్క స్వరూపముతో అభిన్నముగా మహావాక్యం బోధిస్తుందో ఇలా జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని బోధించేది మహావాక్యం కదా మహావాక్యం తత్వముసారి మహావాక్యాలు శ్రోతా పురుషుని యొక్క స్వరూపముతో అభిన్నముగా బ్రహ్మమును ఎప్పుడైతే బోధిస్తుందో అప్పుడు ఆ అవ్యవహితమైనటువంటి బ్రహ్మము యొక్క అపరోక్ష జ్ఞానమే కలుగుతుంది పరోక్ష జ్ఞానం కలిగదు అంటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వాహమస్మి అని ఈ విధంగా అపరుక్ష జ్ఞానం కలుగుతుంది సరే ఈ విధంగా ఇరవై రెండవ అంకు వరకు తెలుసుకున్నాము ఇప్పుడు ఈ అంకంలో వచ్చినటువంటి టిప్పణాలు చూద్దాము నలభై టిప్పణము వ్యవహితు హూవే అని ఉంది చూడండి జోవస్తు హోవే అనే చోట ఉంది ఈ వివాహితం అంటే దూరము దూరం రెండు ప్రకారాలుగా ఉంటుంది దేశకృత కాలకృత అంతరాయకు వ్యవధాన కయ్యే వివహితమన్నా వ్యవధానమన్నా అంతరాయ సహితము లేదా అంతరాయము గలది అని అన్న ఇవన్నీ పర్యాయ శబ్దాలు అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువును బోధించుటకు వివాహితము వ్యవధానము అంతరాయము అని ఈ విధంగా శబ్ద ప్రయోగాలు చేస్తారు వ్యవధానం వాలే వస్తువుకు వ్యవహిత వ్యవధానము అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువుకు వ్యవహితము అంటారు శబ్దాలు బాగా జ్ఞానకం పెట్టుకోండి వ్యవధానము అంటే దూరము వ్యవధానము కలిగినటువంటి వస్తువు వ్యవహితము అంటారు జో వస్తువు దూరదేశ సో దేశ వ్యవహిత హస్తువు దేశకృత వ్యవధానం అన్నాడు కదా దేశకృత వ్యవధానము కాలకృత వ్యవధానము అనే వ్యవహానం రెండు ప్రకారాలుగా చెప్పాడు కదా మరి దేశకృత వ్యవధానం ఏ విధంగా ఉంటుంది అంటే దేశం అంటే ప్రదేశం అంటే ఇప్పుడు మనం ఈ చోట ఉన్నాము ఈ దేశంలో ఉన్నాము కానీ మనకు కనపడకుండా దూరంగా ఉన్నటువంటి వస్తువు అనుకోండి ఏ విధంగా ఇప్పుడు మనం దృష్టాంతంలో చెప్పుకున్నాం స్వర్గాదులు అని చెప్పుకున్నాము అవి ఎక్కడున్నాయి మనకు పరోక్షంగా చాలా దూరంలో ఉన్నాయి కేవలం శాస్త్రవేద్యంలే అట్లా దేశము చేత దూరం ఉంటే దేశకృత వ్యవధానం అంటారు లేక అవరు జో వస్తు భూత కిమా భవిష్యత్ కాల విషయో కాలకరి వ్యవహిత కానీ కాలకృత వ్యవధానం ఎలా ఉంటుందంటే భూతకాలంలో ఉండింది అంటే ఎప్పుడో భూతకాలంలో అంటే గడిచిపోయినటువంటి చాలా వెనుకటి కాలంలో ఉండింది మన ముత్తాతలు మన పూర్వీకులు ఉండిరి మనకిప్పుడు వాళ్ళు ప్రత్యక్షం ఉన్నారా అపరోక్షం ఉన్నారా లేరు వస్తువు ఉండింది లేకుండా ఇట్లా కాదు ఉండింది కానీ భూతకాలంలో ఉండింది చాలా మనకు తెలియనటువంటి కాలంలో ఉండింది అది వ్యవహితమే అనబడుతుంది ఏ విధమైనటువంటి వ్యవహితము కాలకృత వ్యవహితము అట్లే భవిష్యత్తులో రానున్న కాలంలో ఉండేటువంటి వస్తువు అది కూడా వ్యవహితమే ఏ విధంగా కాలకృత వ్యవహితము అని తెలుసుకోవాలి వ్యవహితితే భిన్నుజో అంతరాయసే రహిత వస్తువు సో అవ్యవహిత అయ్యాయి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా దేశకృత వ్యవధానం గానీ కాలకృత వ్యవధానం గానీ లేనటువంటి అంతరాయసే రహిత అంటే వ్యవధానం లేనటువంటి ఎదురుగా దగ్గరలో చేరువలో మనకు గోచరించే విధంగా ఉన్నటువంటి వస్తువు అది అవ్యవహితం అనబడుతుంది సరే నలభై ఏడవ టిప్పణము దశమ పురుష హై అని ఉంది కదా అక్కడ చెప్తున్నాడు ఇహా ఇహే ప్రసంగ హే ఈ దశమ దృష్టాంతము ప్రసంగాన్ని చెప్తూ ఉన్నాడు పండిత్ పీతాంబర్జీ వారు జైసే కోయి దశ బాలక్తే కొందరు పది మంది బాలకులు పిల్లలు ఉండేవారు అంటే విద్యార్థులు ఒక గురువు దగ్గర అధ్యయనం చేస్తూ ఉండేవారు ఇక్క ఇకట్టే హోయకే దేశాంతరం విసి వినోదార్థ జాతే వాళ్ళు గురువు యొక్క ఆజ్ఞ తీసుకొని తీర్థయాత్రలకు అని దేశాంతరం బయలుదేరి వెళ్ళిపోయారు పోతూ పోతూ తహా మార్గమే మృగజలకి నది ప్రాప్తి భయ్యి పోగా పోగా వారికి ఒక నది ఎదురయింది ఎటువంటి నది అంటే మృగజలంతో కూడినటువంటి నది మృగజలము అని ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ పండిత్ ఈ జగత్తంతా మృగజలం వల్ల మిథ్యనే కాబట్టి మృగజల నది అని చెప్పాడు ఇక్కడ జగత్ అంతా విధంగా మిథ్యను ఇది కూడా మిథ్యనే గంధర్వ నగరం కూడా చెప్తారు మృగజలం గంధర్వ నగరంను రజ్జు సర్పమును సుక్తి రహితమును ఇత్యాది దృష్టాంతాల చేత జగత్తును పోల్చి చెప్తారు కదా శాస్త్రంలో అట్లే చెప్తున్నాడు ఇక్కడ మృగజల నది తాకు ఉల్లంఘన కర్తే భయ ఆ మృగజల నది ఏదైతే ఎదురయ్యిందో దాన్ని వాళ్ళు ఆ పది మంది పిల్లలు విద్యార్థులు దాటి ఆవలి తీరానికి వెళ్ళారు పీచే ఇగా ఆవలి తీరానికి వెళ్ళిన పిదపా ఏక ప్రముఖ బాలకునే ఒక ప్రముఖ బాలకుడు ఆ మందిలో కూడా లీడర్ ఉంటాడు కదా వాడు లెక్క పెట్టాడు అన్య నవ బాలకానికి గణనా కరి తనను విడిచి తనకు ఎదురుగా ఉన్నటువంటి తొమ్మిది మంది పిల్లలను లెక్క పెట్టాడు ఆప్కి గణన కరీణి తనను మాత్రం లెక్క పెట్టుకోలేదు తబు కహనెలాగాకి మేరే ప్రియతం అప్పుడు తొమ్మిది మందిని లెక్క పెట్టి తనను లెక్క పెట్టుకోకుండా ఇక అయ్యో నా ప్రియమైనటువంటి స్నేహితుడా అని అంటూ ఏడవడం ప్రారంభించాడు అక్కడ ఏం జరిగింది ఇక్కడ సప్త అవస్థలు చెప్పే తాత్పర్యం ఉంది ఆచార్యులకు ఉపదేశ శాస్త్రులో గానీ విద్యారణ్య గురుదేవులకు పంచదశలో గానీ చిదాభాసునికి ఏడు అవస్థలు ఉంటాయి అజ్ఞానం ఆవరణం విక్షేపం పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం శోకనాశనము అతిహరిస అని ఈ విధంగా సప్త అవస్థలు చెప్పే తాత్పర్యం ఉంది అక్కడ ఏం జరిగింది దృష్టాంతంలో అనంటే దశమ పురుషుకు మై జంత నహి దశమ పురుషుణ్ణి నేను ఎరగజాలకున్నాను దశమ పురుషుడు నదిలో కొట్టుకుపోయాడు అని ఈ విధంగా అంటున్నాడు దశమ పురుషుణ్ణి నేను ఎరగటలేదు అన్నాడు కదా నాకు తెలియడం లేదు అనేది ఏమిటిది అజ్ఞానం కదా అజ్ఞానం అంటే ఎట్లా ఉంటుంది దాని స్వరూపమేంది అని అంటే అది గటపటాది వస్తువుల మనకు కనపడేది కాదు కదా అది ఎట్లా ఉంటుంది అంటే నాకు తెలియదు అహం బ్రహ్మ నజానామి మా నజానామి అని నాకు తెలియదు అనేటువంటి ఏదైతే వ్యవహారానికి హేతు అదే అజ్ఞానం అనబడుతుంది అప్పుడు ఇక్కడ నాకు తెలియబడుట నేను తెలుసుకోవడం లేదు అనేది ఇక్కడ అజ్ఞానము ప్రథమావస్థ ఇక తాత దశము హై నహి ఆరు బాస్తా నహి ఏ ద్విధ ఆవరణే ఇక దశముడు లేనే లేడు ఉంటే కనపడుతుండే కదా కనపడటం లేదు అంటే లేడు కనబడటం లేడు అనేది రెండు ప్రకారాల ఆవరణ అంటారు దీనికి అజ్ఞానంలో ఆవరణము విక్షేపం రెండు శక్తులు ఉన్నాయి కదా ఆవరణంలో పునః రెండు ప్రకారాలు అసత్వపాదక ఆవరణము అభానాపాదక ఆవరణము స్వరూపం చెప్పినాడు ఇక్కడ అసత్వపాదక ఆవరణం యొక్క స్వరూపం ఏది దశము హై నహి దశముడు లేని లేడు ఇక అభానాపాదక ఆవరణం యొక్క స్వరూపము భాష నహి ఎవరు దశమహ దశముడు కనబడుట లేదు అనేది ఇది అభానాపాదక ఆవరణం ఈ రెండు విధాల ఆవరణము ఉంది తాత రోదనాది రూపం విక్షిభయ ఇక ఎప్పుడైతే లేడు కనబడట లేదు అనేటువంటి ఆవరణం వచ్చేసిందో అప్పుడు ఇక ఏడుచుట రోదనం చేయుట దుఃఖించుట అనేటువంటి విక్షేపరూప అవస్థ వచ్చింది పీచే కోయే ఆప్త నామార్థ వక్త పురుషు యథార్థ వక్తకు ఆప్తుడు యథార్థ వక్త అయితే ఎట్లా ఉండాలి యథాశ్రుతం యథా దృష్టం తథాయవ వక్తి ప్త ఎట్ల చూసిండో ఎట్ల విన్నడో ఎట్ల తనకు అనుభవం కలిగిందో అట్లా సరిగ్గా చెప్పేవాడు యథా యథార్థ వక్త అంటాడు చూసింది ఒకటి విన్నది ఒకటి చెప్పేది ఒకటి వీనికి ఏమంటాడు ప్రతారకుడు లేదా వంచకుడు అంటారు ఇప్పుడు యథార్థ ఎట్లా ఉంటాడంటే ఉన్నది చెప్తాడు యథార్థ ఆ యథార్థ వచ్చి వాళ్ళందరిని చూసి తినిమి దశము హైస అవాంతర వాక్య కహ ఆ అందరిని చూసి పది మందిని లెక్కబెట్టి దశముడు ఉన్నాడు అని ఇంత మాత్రమే అస్థిరూపం చేత అవాంతర వాక్య ప్రయోగం చేశాడు తాకు సునికే తీసు దశమ పురుషుకు స్వస్వరూపభూత దశము కయే పరోక్షి హి జ్ఞాన భయ పదోవాడు ఉన్నాడు అని ఆప్త పురుషుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఆ పదోవానికి ఏమని జ్ఞానం అయింది పదోవాడు ఉన్నాడు అని ఇంత మాత్రమే పరోక్ష జ్ఞానం అయింది ఆ జ్ఞానం కలగలేదు ఎందుకు శబ్దప్రయోగము దశము డబ్బు నీవే అని శబ్దప్రయోగం చేయలేదు కదా పరోక్ష రీతి చేత ఉన్నాడు అని ఇంత మాత్రం చేత ప్రయోగం చేసినందువలన అపరోక్ష స్వయంగా తానే అయి ఉన్నప్పటికీ కూడా దశమునికి పరోక్ష జ్ఞానమే అయ్యింది దశముడు ఉన్నాడు అని పీచే దశము కహ హే ఐసే పూచే హువే దశముడు ఉన్నాడు అని వినగానే వెంటనే వాళ్ళకు జిజ్ఞాస కలిగింది ఎక్కడున్నాడు దశముడు అని మళ్ళీ వాళ్ళు ప్రశ్నించేసరికి ఆ ఆప్త పురుషుడు తీసా ఆప్త పురుషునే దశము హే ఐసవచ్చను ఎవడైతే దశముడు ఉన్నాడు అని అడిగాడో వాణ్ణి ఉద్దేశించి చెప్పాడు దశముడవు నీవే నాయనా అన్నాడు తబు అప్పుడు ఆ దశము పురుషునికి ఏమని జ్ఞానమైంది దశము మహు ఐసా పరోక్ష జ్ఞానం భయా దశముడను నేనే ఉన్నాను అని ఈ విధంగా పరోక్ష జ్ఞానము కలిగింది పరోక్ష జ్ఞానం కలిగేలా ఆ దశముని యొక్క స్వరూపాన్ని బోధిస్తూ శబ్దప్రయోగం చేశాడు కాబట్టి దశముడము నీవే ఉన్నావు అని అప్పుడు దశముడను నేనే దశమోహం అని జ్ఞానం అయింది అప్రోక్ష జ్ఞానం అయింది తాత అజ్ఞానకృత ఆవరణ సహిత రోదనాది విక్షేపిక నాశయ ఇంతదనక అజ్ఞానము అజ్ఞానకృత ఆవరణము అందరూ కూడా అసత్వపాదక ఆవరణము అభానా బాధక ఆవరణము మరియు విక్షేపరూప దుఃఖము రోదనము ఏదైతే ఉండేనో ఈ మూడు అవస్థలు అజ్ఞానము ఆవరణము విక్షేపము అవి మూడు కూడా నష్టమైపోయినాయి ఎప్పుడు దశమహ అసి అని ఎప్పుడైతే జ్ఞానం ఆ శబ్దప్రయోగం చేశాడో దశమోహం అని జ్ఞానమైన పేదట దశమోహం జ్ఞానమైన మీదట ఈ అజ్ఞానము ఆవరణము విక్షేపము ఈ మూడు అవస్థలు నాశనమైపోయాయి తాత శోకహర్షం అక్కడ శోకనాశనం అయింది ఇప్పుడు హర్షరూప తృప్తి భయ ఇక శోకనాశనము అతిహర్ష అనేటువంటి తృప్తి కలిగింది ఈ విధంగా ఏడు అవస్థలు చెప్పబడ్డాయి అజ్ఞానము ఆవరణము విక్షేపము పరోక్ష జ్ఞానము శోకనాశనము అతి హర్ష ఈ సప్త అవస్థలు చెప్పబడ్డాయి తైసే ఏ పురుషు జో జీవు ఇప్పుడు దృష్టాంతంలో చెప్తున్నాడు ఈ పురుషుడు జీవుడు ఉన్నాడే సో స్థూల శరీర సహితం ఇతడు స్థూల శరీర సహితముగా అష్టపురి రూపం నవపురుషానికే సాతి మిలికే సంసార రూప మృగజలికి నది విసి ప్రవేశపుకే మనుష్య దేహ రూప తీరపర ఆయికే కదాచిత జిజ్ఞాసాకాలు విష విచారర్తాహే అని దాస్తాంతంలో చెప్తాడు ఈ జీవుడు అనే పురుషుడు లెక్క పెట్టుకోండి ఒక్కటి పురుషుడు ఒకడు స్థూల శరీరం అనేది ఒకటి ఇది రెండవది ఇక అష్టపురి అష్టపురి అనేది ఎనిమిది ఏంటి అష్టపురి అంటే చెప్తున్నాడు శ్రీ జగద్గురు శంకరాచార్యుల ఎక్కడ అంటే వివేక చూడమని తొంభై ఎనిమిదవ శ్లోకంలో వాగాది పంచ శ్రవణాది పంచ ప్రాణాది పంచ భ్రముఖాని పంచుద్య విద్యా పిచకామ కర్మణి పురిస్తకం సూక్ష్మ శరీరమాహుహు వాగాది పంచ అంటే కర్మేంద్రియాలు ఐదు కలిసి ఒక్కటిగా లెక్క జీవుడు ఒకడు చూల శరీరం అనేది రెండవది మరి పంచ కర్మేంద్రియాలు ఈ ఐదిటిని కలిపి ఒకటిగా లెక్క పెడితే మూడవది అయింది శ్రవణాది పంచ శ్రోత్ర తక్కువ చక్షు జిహ్రా అనేటువంటి ఐదు జ్ఞానేంద్రియాల యొక్క సమూహానికి ఒకటిగా లెక్క ఇది నాలుగవది అనుకోండి ప్రాణాది పంచ ప్రాణ ఆపాన వ్యాన అనేటువంటి పంచ ప్రాణాల యొక్క సమూహం ఒకటిగా లెక్క ఐదవది అనుకోండి మరియు అభ్రముఖాని పంచ ఆకాశము వాయువు తేజము జలము పృథివీ ఈ పంచభూతాల సమూహం ఒకటిగా లెక్క పెట్టుకోండి ఎన్నైనాయి ఆరు ఇక బుద్ధి అది అంటే అంతఃకరణ చతుష్టయం మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఈ నాలుగు ఒకటిగా లెక్క పెట్టుకోండి ఎన్నైనాయి ఏడు మరియు అవిద్య మరియు కామం కామం ఒకటి అవిద్య అనేది ఒకటి ఇది తెలుసుకోండి పాగాదిపంచ ఒకటి కర్మేంద్రియాలు జ్ఞానాలు శ్రవణాదిపంచ ఇది రెండవది ప్రాణాదిపంచ మూడవది వేదాదిపంచాలుగవది అంతఃకరణ చతు ఐదవది అవిద్య ఆరవది కామము ఏడవది కర్మ అనేది ఎనిమిదవది ఇవి ఎనిమిది మరి జీవుడు అనేవాడు తొమ్మిదవవాడు స్థూల శరీరం పదవది మొత్తం పది వీటితో కూడుకొని ఈ జీవుడు ఈ సంసార రూప మృగజలం నుండి ఈదుతూ ఈదుతూ ఈదుతూ మనుష్య దేహ రూప తీరానికి వచ్చాడు వచ్చిన తర్వాత సత్కర్మ పరిపాకాత్ రుణానిధనోధృత అని చెప్పిన ప్రకారంగా వాడు ఇట్లా మనుష్య శరీరంలోకి వచ్చిన తర్వాత వాణి పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కించిత్ కించిత్ పుణ్యం ఏదైతే ఉండేనో ఆ పుణ్యము ఏకత్రితమయ్యి ఫలోముఖమై ఫలాన్ని ఇవ్వడానికి ప్రారంభించి అతనికి చిన్నగా జిజ్ఞాస కలిగింది జిజ్ఞాస కలిగి విచారం చేస్తూ ఉన్నాడు ఏమని అనంటే అపనేసే భిన్న ఉక్త నవపురుషన్ కు జాంత్ తనకంటే భిన్నంగా ఉన్న తొమ్మిది మంది పురుషులను తెలుసుకుంటాడు అంటే అష్టపురి ఒకటి స్థూల శరీరం ఒకటి అవి ఎనిమిది ఇది ఒకటి తొమ్మిది ఈ తొమ్మిదిని తెలుసుకుంటున్నాడు తనకంటే భిన్నంగా స్థూల శరీరం తెలియబడుతుంది సూక్ష్మ శరీరం అంతర్గతమైనటువంటి అష్టపురి తెలియబడుతుంది ఈ తొమ్మిది తెలియబడుతున్నాయి పరంతో తనకే జ్ఞాత ఆప్కే నిజరూపు బ్రహ్మకు జాంతహి కానీ వీటన్నిటినీ తెలుసుకునేటువంటి బ్రహ్మం చేత అభినుడైనటువంటి తన నిజస్వరూపాన్ని మాత్రం తెలుసుకోవడం లేదు ఇదే అజ్ఞానావస్థ భయం ఇక ఇది అజ్ఞానావస్థ అనబడుతుంది ఎందుకు తనను తాను తెలుసుకోవడం లేదు కదా ఇది తెలుసుకోకపోవడం అనేది అజ్ఞానం ఇక ఆవరణం చూపెడుతున్నారు తాతే బ్రహ్మ హై నహి అవరు బాస్త నహి ఏ జీవిత ఆవరణ భయం బ్రహ్మము లేనే లేడు లేదా కనపడటలేదు ఎందుకంటే ఉంటే కనపడాలి కదా లేడు కనపడతలేడు అనేది అసత్యపాదక ఆవరణము మరియు అభానాపాదక ఆవరణము ఈ రెండు ప్రకారాల ఆవరణము అర్థాధ్యాస్ ఆరు జ్ఞానాధ్యాస రూప విక్షేపయే శోక భయం విక్షేపం అంటే దుఃఖం శోకం రోదనం ఏమిటది అర్థాధ్యాసము మరియు జ్ఞానాధ్యాసం వీటి గురించి విస్తారంగా లోపల ఉంటుంది పూర్వం విచార చంద్రోదంలో కూడా విస్తారంగా తెలుసుకుంటూ వచ్చాం జ్ఞానాధ్యాసం ఒకటే ఉంటుంది కానీ అర్థాధ్యాసం అనేక రకాలుగా ఉంటుంది సంబంధాధ్యాస్ సంబంధ సహిత అధ్యాస్ ధర్మాధ్యాస్ ధర్మ సహిత అధ్యాస్ అన్యతరాధ్యాస్ అన్యోన్యాధ్యాస్ అని ఈ విధంగా ఆరు ప్రకారాలే చెప్పా సంసార్గాధ్యాసము మరియు స్వరూపాధ్యాసము అని ఇట్లా కూడా చెప్పబడింది సరే ఆ విషయం అంతా తర్వాత మనకు వస్తుంది అర్థాధ్యాసము జ్ఞానాధ్యాసము అనేదే విక్షేపము అంటే అధ్యాసం ఏంది అతస్మి తద్బుద్ధి అది కాని అది అనేటువంటి బుద్ధి అధ్యాస అంటే రజతము కాని సుక్తియందు రజతం అనేటువంటి బుద్ధి సర్పము కాని రజ్జునందు సర్పమనేటువంటి బుద్ధి ఆ తస్మిన్ అంటే సర్పము కాని రజ్జునందు తద్బుద్ధి అంటే సర్ప బుద్ధి ఇది అధ్యాస అంటారు అంటే ఉన్నది ఒక రకంగా ఉంటే తెలుసుకోవడం మరొక రకంగా ఉన్నది తాడైతే పామని అనుకుంటున్నాడు ఇది అధ్యాస ఈ అధ్యాస విషయం కూడా ఆధ్యాస భాషలో విస్తారంగా ఉంది ప్రసంగానుసారంగా ఎప్పుడైనా తెలుసుకుందాం ఈ అర్థాద్యాస జ్ఞానాధ్యాస రూప విక్షేపము అనేటువంటి ఒక అవస్థ వచ్చేసింది పీచే బ్రహ్మ హే ఐసే గురువునే అవంతర వాక్య ఇక అతని పుణ్య పుంజము ఉదయించింది కాబట్టి అతనికి సద్గురు సత్శాస్త్రం ప్రాప్తమైంది గురుదేవుని దగ్గరికి వెళ్ళాడు అక్కడ శ్రీ గురుదేవుడు బోధించాడు ఏమని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఈ విధంగా బ్రహ్మం ఉంది సచిదానంద బ్రహ్మ ఉంది అని అవంతర వాక్య ప్రయోగం చేశాడు అప్పుడు తాకు సునికి హే ఐసా పరోక్ష జ్ఞానం అవే అవంతర వాక్య శ్రవణం చేత ఏం జ్ఞానం అయింది కేవలం పరోక్ష జ్ఞానమే అయ్యింది ఇది ఒక అవస్థ ఇక తీచే బ్రహ్మ కోను హయే ఐసే ప్రశ్న కియే మరి ఆ బ్రహ్మం ఎవరు అని ఈ విధంగా ప్రశ్నించినప్పుడు గురువునే తు బ్రహ్మే ఐసా మహావాక్యం కా అప్పుడు నాయన ఆ బ్రహ్మం నీవే అని ఎప్పుడైతే మహావాక్య ప్రయోగం చేసిండో తాకు సునికే శిష్యుకు మై బ్రహ్మో ఐసా అపరోక్ష జ్ఞానం అవే హై అది విని మహావాక్యం ప్రయోగం కదా గురుదేవుడు ఏమని తత్వం అసి అదే నీవై ఉన్నావు నా సంసారి ఇంత తత్వం అసి నాయన పరబ్రహ్మ స్వరూపుడవే అని ఎప్పుడైతే మహావాక్య ప్రయోగం చేశాడో అప్పుడు వెంటనే అతనికి అహం బ్రహ్మాస్మి అని అపరుక్ష జ్ఞానము కలిగింది తాత అజ్ఞానకృత ఆవరణ సైతం ద్విధ అధ్యాస రూప విక్షేపిక నాశ హోవేహే ఎప్పుడైతే అప్రోక్ష జ్ఞానం కలిగిందో ఇంత గనక అజ్ఞానము అజ్ఞానకృతమైనటువంటి ద్విధ ఆవరణాలు మరియు అధ్యాస రూప విక్షేపము ఈ మూడు అవస్థలు పూర్వం ఏదైతే ఉండనో అజ్ఞాన భూమికలు అవి మూడు నాశనం అయిపోతాయి తాత అత్యంత హర్ష రూపం నిరంకుశ తృప్తి ఉవేహే ఆ పైన అత్యంత అతిహ అతిహర్ష అంటారు లేదా అత్యంత హర్షము అంటే అత్యంత సంతోషము అనేటువంటి నిరంకుశ తృప్తి కలిగింది ఇస్ చిదాభాషకి సాత్ అవస్థాక వర్ణం చిదాభాసం యొక్క ఏడ అవస్థల సప్తాభాస స్మృత సప్తావస్థలు చెప్పబడ్డాయి అజ్ఞానావృతి విక్షేప దిన తృప్తయోగమేజనీయత్మని అజ్ఞానము ఆవరణము విక్షేపము పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము శోకనాశనము అతిహర్ష ఈ సప్త అవస్థలు ఎవరికి ఉంటాయి చిదాభాసుకు ఉంటాయి జీవునికి ఉంటాయి అని వర్ణన చేయబడింది అక్కడ ఆచార్యకృతు ఉపదేశ సహస్రీ శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారి ఉపదేశ సహస్రీలో పద్దెనిమిదవ ప్రకరణము నూట డెబ్భై నాలుగో శ్లోకం నుండి అక్కడ చెప్పబడింది తా పంచదశి శ్రీ వేదాంత పంచదశిలో శ్రీ విద్యారణ్య గురుదేవులు తృప్తిదీప ప్రకరణము ఏడవ ప్రకరణము ఇరవై మూడో శ్లోకం నుంచి ముప్పై శ్లోక పర్యంతం చెప్పాడు తథా శ్రీ విచార సాగరికే చతుర్థ తరంగు విషయ్ సవిస్తార లిఖ్యాహే ఇహా ఏ సంక్షేపిత రీతే మాత్ర బతాయి ఇక ఈ విచార సాగరంలోనే ఎక్కడ అంటే నాలుగో తరంగంలో చిదాభాసును యొక్క సప్తావస్థల గురించి చెప్పడం జరిగింది నూట అంకం నుండి నూట ఎనభై మూడవ అంక పర్యంతం మీరు తెలుసుకోవాలంటే అక్కడ వెళ్ళి తెలుసుకోండి అని అధిదేశం చేశాడు ఇంత కనుక అంకంలో వచ్చినటువంటి టిప్పన్లు చూసాము ఇంకొక టిప్పణం కూడా ఉంది నలభై ఎనిమిదవ టిప్పణం ఇహా ఇహ రహస్య ఇక్కడ ఈ రహస్యం ఉంది అంటాడు జేసే దశమ పురుషుకు మన్ అవురు నేత్ర కరికే ప్రత్యక్ష కరణ యోగ్య సంఘాతక మన్ అవర్ నేత్ర రూపు సామాగ్రికే హోతే భీ అపరోక్ష బోధు హువా నహి అడ అరోక్ష బోధు పా అనేది ఒకటి అక్షరం రాసుకోండి అపరోక్ష బోధు హువా నలభై ఎనిమిదో టిప్పణంలో మూడో పంక్తిలో అపరోక్ష బోధు హువా నహి దశమ దృష్టాంతంలో ఆ దశమ పురుషునికి నేను దశముని అని తెలుసుకోవడానికి మనస్సు అనేది మరియు నేత్రం అనేది సాధనాలున్నాయి సామగ్రులు ఉన్నాయి అవి ఉన్నప్పటికీ కూడా అంటే అపరోక్ష వస్తువును అపరోక్ష రీతి చేత తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటి సాధనాలు ఉన్నప్పటికీ కూడా ఆ అపరోక్ష రూపుడైనటువంటి దశముని గురించి అస్థి రూపం చేత దశమహ అస్థి అని ఈ రూపం చేత శబ్ద్రయోగం చేసినప్పుడు అపరోక్ష బోధ కలగలేదు కింటూ దశమా తూ హే కానీ ఎప్పుడైతే దశమడము నీవే ఉన్నావు అని ఆప్త పురుషుడు విశ్వక్యేహి ఈ వాక్యమును ప్రయోగం చేసినప్పుడు ఆ వాక్యం చేత అపరోక్ష పురుషుడు అవ్యవహితమై స్వయంగా తానే ఉన్నాడు దశముడు మరియు అపరోక్షంగా తెలుసుకున్నకు సాధనాలైనటువంటి మనస్సు మరియు నేత్రం కూడా ఉంది ఇట్లా ఉన్నప్పటికీ కూడా శబ్ద ప్రయోగం పరోక్ష రీతి చేత దశమహ అస్తి అని ఈ రూపం చేత ప్రయోగం చేసినప్పుడు అపరోక్షంగా ఉన్నటువంటి పురుషుడు అప్రోక్షంగా తెలుసుకునేటప్పుడు మనస్సు నేత్రం సాధనాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పరోక్ష జ్ఞానమే అయ్యింది కానీ ఎప్పుడైతే దశమహ తమసి దశముడ నీవు ఉన్నావు చెప్పినప్పుడు అపరోక్ష జ్ఞానము కలిగింది అయితే దశమకే అపరోక్ష బోధ రూపు ప్రమాక శబ్ద కరణహే దశముడు అపరోక్ష రూపం చేత ఉన్నాడు అని అపరోక్ష బోధ అంటే అపరుక్ష జ్ఞానం ప్రమా అంటే యథార్థ జ్ఞానం జ్ఞానం అనే శబ్ద ప్రయోగం చేసినప్పుడు ఇది సాధారణమవుతుంది జ్ఞానం అంటే పరోక్ష జ్ఞానం ఉంటుంది అపరోక్ష జ్ఞానం ఉంటుంది యథార్థ జ్ఞానం ఉంటుంది అయథార్థ జ్ఞానం ఉంటుంది స్మృతి జ్ఞానం ఉంటుంది సంశయ జ్ఞానం ఉంటుంది విపరీత జ్ఞానం ఉంటుంది ఇట్లా అనేక జ్ఞానాలు ఉంటాయి జ్ఞాన శబ్దం సర్వసాధారణం కానీ ప్రమ అనేది ఇది ప్రమాణజన్య జ్ఞానము అంటే యథార్థ జ్ఞానం అని తెలుసుకోవాలి అయితే ఈ ప్రమ అనేటువంటి యథార్థ జ్ఞానానికి కరణము సాధనము ఎవరైనా శబ్దమైంది ఇప్పుడు మనస్సు నేత్రం ఇత్యాది సామగ్రులు ఉన్నప్పటికి కూడా శబ్దమే ప్రమాణమైంది తాతేశ్వ ప్రమాణ హే అది తాక మన్ అవరు నేత్ర సహకారీ హే మనస్సు మరియు నేత్రం ఏమైంది సాధనాలు ప్రమాణమునకు సాధనాలు సహకార సాధనాలు తైసే అదే విధంగా ్రహ్మకే అపరోక్ష బోధ రూపు ప్రమాక కరణ మహావాక్య రూప శబ్దే బ్రహ్మం యొక్క అపరోక్ష బోధ కావడానికి అంటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అని విధంగా బ్రహ్మం యొక్క అపరోక్ష ప్రమా యథార్థ జ్ఞానము కలగడానికి కరణ రూప ప్రమాణము ఎవరు అని అంటే మహావాక్య రూప శబ్దము ఇదే కరణం ఇక్కడ కూడా ఇంద్రియాలున్నాయి మనస్సు ఉన్నది బుద్ధి ఉన్నది ఇవన్నీ ఉన్నాయి కాని అపరోక్ష రూపం చేత బోధించేటువంటి శ్రోతా పురుషుని యొక్క స్వరూపం చేత అభిన్నముగా బ్రహ్మమును బోధించేటువంటి మహావాక్యమే ఇక్కడ ప్రమాణము మహావాక్య రూప శబ్దమే ఇది కరణము ఇదే ప్రమాణము దీనికి ప్రమకు ఏ విధమైన ప్రమ అహం బ్రహ్మాస్మి అనేటువంటి అపరోక్ష ప్రమకు ఈ మహావాక్య రూప శబ్దము కరణరూప సాధనమైంది प्रमाणमें प्रमाण ताका साधनकारी संस्कृत महकारी है महावाक्य रूप शब्द रूप प्रमाण सहकारी साधना विवेकमु वैराग्यम षटंपत्ति अनेतम संस्कृर शुद्ध अंतरण अभी सहकारी साधनमईं साधन कर संस्कृत मन సాధనాలేవి వివేకాది నాలుగు సాధనాలు వాటితో యుక్తమైనటువంటి మనస్సు ఎటువంటి మనస్సు సంస్కృత మనస్సు అంటే సంస్కరింపబడినటువంటి శుద్ధ మనసు మహావాక్య రూప శబ్ద ప్రమాణమునకు శుద్ధ అంతఃకరణము సహకారికారణమున్నది ఎందుకనంటే దృశ్యతే త్వగ్రయా బుద్ధియా సూక్ష్మయా సూక్ష్మదర్శి సూక్ష్మమైనటువంటి ఏకాగ్రమైనటువంటి బుద్ధి ఆత్మ తెలియబడుతుంది అసంస్కృతమైనటువంటి మనస్సు చేత మరిన మనస్సు చేత తెలియబడదు అదే చెప్పాడు కదా మొట్టమొదటి మంగళంలో విచారసాగరంలో మతి నలఖై జిహి మతి లఖై అని కాబట్టి సంస్కృతమైనటువంటి మనస్సు మహావాక్య రూప శబ్ద ప్రమాణమునకు సహకారి ఉంది ముఖ్య ప్రమాణం ఎవరు అపరుక్ష జ్ఞానానికి अहम ब्रह्मास्तम अपुरक्ष प्रमुख अटे महावाक्य रूप शब्द मे प्रमाणी इंतर ते वाँ मिगता विषयानी रेप दस हरिओं तो सहना सहन भुन सह वीर वह तेजस्वी तमस्तु విద్విషావై ఓ శాంతి శాంతి శాంతి